జై గురుదత్త యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం తొమ్మిదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసి ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడికి జీవటో ఆఖ్యానం చెప్తూ అన్నాడు రామ ఆ యతీశ్వరుడు రుద్రుడు కొంచెంసేపు ఒకరినొకరు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ ఒకేసారి ఒకే ఆలోచన వచ్చింది ఏ ఆలోచన జీవటుడు దగ్గరకు పోదాం అని ఇద్దరు కలిసి వెంటనే ప్రయాణం మొదలుపెట్టారు ఈ బ్రహ్మాండాన్ని దాటారు మరో బ్రహ్మాండంలోకి ప్రవేశించారు అక్కడి భూగోళం అక్కడి రాజ్యం అక్కడి ఊరు అక్కడి ఇల్లు అన్ని వెతుక్కుంటూ వెళ్ళారు చివరికి జీవటు చూశారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇంచుమించు ఇలాంటి వర్ణనే ఉత్పత్తి ప్రకరణంలోని లీలోపాఖ్యానంలో వస్తుంది ఇక కథకలోకి వెళితే ఆ జీవటుడు అజ్ఞాని వీళ్ళిద్దరూ జ్ఞానులు జీవన్ముక్తులు లోకాంతర వాసులు అందుచేత వీళ్ళిద్దరూ ఆ జీవటుడికి కనిపించలేదు వీళ్ళు వెళ్ళేసరికి ఆ జీవటుడు శవంలాగా పడి ఉన్నాడు మరణించబోతూ ఉన్నాడు ఇప్పుడు యతీశ్వర రుద్రులు ఇద్దరు కలిసి జీవటుడి చిత్తాన్ని చైతన్యాన్ని అంటే చేతసా చేతనేన చ అని నలభై నాలుగవ శ్లోకంలో వచ్చింది ఇది ఇందాకటిలాగే తమ చిత్తంలోనూ చైతన్యంలోనూ సంయోజనం చేశారు దాంతో జీవటుడు జ్ఞానియ్యి లేచి కూర్చున్నాడు ఇప్పుడు అతనికి వాళ్ళిద్దరూ కనిపించారు ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు ముగ్గురికి ఒకే ఆలోచన వచ్చింది జీవటుడి మరుజన్మ అయిన బ్రాహ్మణుడిని చూద్దామని ఇందాకటిలాగే మరో బ్రహ్మాండంలోకి ప్రవేశించి ్రాహ్మణ గృహానికి చేరారు వీళ్ళు వెళ్ళేసరికి ఆ బ్రాహ్మణుడు భార్య కంఠాన్ని గట్టిగా కౌగలించుకుని గాఢంగా నిద్రపోతున్నాడు వీళ్ళు ముగ్గురు ఇందాకటిలాగే తమ చిత్తాన్ని చైతన్యాన్ని బ్రాహ్మణుడితో సంయోజన చేశారు ఇప్పుడు ముగ్గురు కాస్త నలుగురు అయ్యారు ఇప్పుడు నలుగురికి కలిసి ఒకే ఆలోచన వచ్చింది ఏమాలోచన సామంతరాజు మందిరానికి పెడదామని అక్కడ కూడా ఇదే ప్రక్రియ చిత్తచేతన సంయోజనంతో సామంతరాజు మేల్కొన్నాడు ఇప్పుడు నలుగురు కాస్త ఐదుగురయ్యారు అక్కడి నుండి వాళ్ళు చక్రవర్తి భవనానికి వెళ్ళారు అక్కడ ఐదుగురు కాస్త ఆరుగురు అయ్యారు ఇలా క్రమక్రమంగా ఆ జీవులు ప్రయాణాలు చేసి చేసి చివరికి వందమంది అయ్యారు వందమంది జ్ఞానులే వందమంది రుద్రులే వీరే శతరు ఏక సంవిద్భిన్నతను చిత్రచేష్టవేష్టం ఏక రనేకాభం రూపం తత్పారమేశ్వరం నిర్వాణ ప్రకరణ పూర్వార్ధం అరవై మూడవ సర్గ యాభై ఏడవ శ్లోకం ఒకే చైతన్యం చిత్రాతి చిత్రమైన ప్రవర్తనలు గల శరీరాలు మాత్రం అనేకం ఒకే రూపం దాంట్లోంచి అనేక రూపాలు ఇదే పరమేశ్వరస్వరూపాల లక్షణం కృష్ణ యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో సహస్రా భూమి మీద వేలకు వేల రుద్రులు ఉన్నారు అని ఉంది వాళ్ళ స్థితి కూడా ఇలాంటిదే చైతన్యం ఒకటే ఉపాధులు అనేకం వేదప్రసిద్ధ రుద్రులు పదివందలు అనుకుంటే ఈ యతీశ్వర రుద్రులు పదకొండో అయిపోతారు శ్రీరాముడు అన్నాడు బాగుంది గురుదేవ ఈ యతీశ్వరుడికి తన స్వప్న జన్మలన్నీ కనిపించినట్లుగా నాబోటి వాళ్ళందరికీ ఎందుకు కనిపించవు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఏ సమయంలో ఏ సంస్కారం మొలకెత్తుతుందో ఆ శరీరము దానికి అనుకూలమైన ప్రపంచ భాగము అనుభవంలోకి వస్తాయి ఇక్కడ యతీశ్వరుడి రుద్ర సంకల్పం జతకూడింది కనుక అన్ని సంస్కారాలు ఒకేసారి మొలకెత్తుతున్నాయి తత్వవేత్తలకు మాత్రమే అది సాధ్యం వశిష్ఠుడు ఇలా అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ యతీశ్వరుడికి కలిగిన జీవటాది దేహాలలో ఆ పైన సుఖ సుఖదుఖాల అనుభవం జరిగిందా లేదా ఆ ప్రశ్న విని వశిష్ఠుడు చెప్తున్నాడు సమాధానం రామా ఆ రుద్రులు వంద మంది ఒకరినొకరు చూసుకొని ఆనందపడ్డారు ఈ లీలా వినోదాన్ని ప్రారంభించిన మొదటి రుద్రుడు ఇక మిగిలిన తొంభై మందిని తమ తమ స్వస్థానాలకు చేర్చదలుచుకొని వారితో ఇలా అన్నాడు ఓ జీవులారా ఇక మీరంతా మీ మీ స్థానాలకు చేరండి మీ మీ కర్మశేషాలను పూర్తి చేసుకోండి చివరికి నా లోకానికి చేరి నా ప్రమధ గణాలలో సభ్యులుగా ఉండండి మహాప్రళయ సమయంలో మీరంతా నాతో కలిసి విదేహ కైవల్యాన్ని అందుకుందురు కాని ప్రథమరుద్రుడు ఇలా చెప్పడంతో మిగిలిన వారందరికీ నిద్రమెలుకు వచ్చినట్లు అయింది ఎవరి స్థానాలలో వారున్నారు తమ తమ జీవిత శేషాలను గడిపి రుద్రలోకం చేరారు అప్పుడు శ్రీరాముడు మళ్ళీ అడుగుతున్నాడు వశిష్ఠుణ్ణి గురుదేవ ఇందాకటి వరకు జీవటాదులంతా యతీశ్వరుడు యొక్క సాంకల్పిక పురుషులు అని చెప్పారు ఇప్పుడేమో వాళ్ళంతా నిజమైన మనుషులు అన్నట్టుగా కథ చెప్తున్నారు సంకల్పంలో పుట్టిన వస్తువులకు సత్యత్వం ఎక్కడి నుంచి వస్తుంది శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్నకి వసుష్ఠుడి సమాధానం రామ జగత్కాలంలోని పురుషులు సత్యమైనట్లు సంకల్పకాలంలోనూ స్వప్నకాలంలోనూ ఉండే పురుషులు అసత్యమైనట్లు భావించి నువ్వు ప్రశ్న వేస్తున్నావు ఈ భావమే తప్పు ఇది మార్చుకో ఆధావంతేస్ తిందే మొదట చివర ఏది లేదో అంటే భూత భవిష్యత్ కాలాల్లో ఏది లేదో అది వర్తమాన కాలంలో కూడా లేనట్లే అనేది సూత్రం ఈ సూత్రాన్ని మర్చిపోకూడదు ఈ సూత్రం ప్రకారం ప్రపంచంలో జాగ్రత్ కాలపురుషులకు కానీ స్వప్నకాల పురుషులకు కానీ సంకల్పకాల పురుషులకు కాని ఎవ్వరికీ సత్యత్వం పట్టనే పట్టదు ఇక వీరు సత్యపురుషులులాగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే వీరికి అధిష్టానంగా ఉన్న సత్ పదార్థమే నువ్వు ఈ సదాత్మ దృష్టిలో ఉండి మాట్లాడేటట్లయితే లోకంలో ఏ వస్తువుకి ఎప్పుడూ అసత్యత్వం లేదు అధిష్టాన దృష్టితో అన్ని సత్యాలే ఇకపోతే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లోకం సత్యమైనట్లుగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే వాడి వాసన శేషమే ఈ విషయం పూర్వం కూడా చెప్పాను అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు అలా అయితే శతరుద్రులకు ఎవడి వాసనాశేషం వాడిది కనుక ఎవరిలోకం వాడికే కనిపించాలి కదా వాళ్ళందరూ ఒకరినొకరు ఎలా చూసుకోగలిగారు వశిష్ఠులన్నాడు రామా సమష్టి వాసనాశేషాల సంకరస్థితిలో ఇలాంటి సన్నివేశం రెండు సందర్భాలలో కుదరవచ్చు ఒకటి योग परिपाक व इला सिद्धि लभ रे रुद्रा सहज सिद्धम सत्य संकल बलम वीटाभ्यासमने चैकाग्रता वल्ल साध्यम निजा की ఒక జీవికి ఒక ప్రపంచం కనిపించడానికి కారణం కూడా వాడి చిత్త ఏకాగ్రతే అయితే ఈ చిత్త ఏకాగ్రత వాసనాబలం వల్ల లభిస్తుంది అందువల్లే ఆ వాసనకు అనుకూలమైన ప్రపంచం మాత్రమే వాడికి కనిపిస్తుంది దీనికి భిన్నంగా ఒక జీవి ఒక జన్మలో తను ప్రత్యేకంగా చిత్తైకాగ్రతను సాధన చేస్తే వాడికి యోగసిద్ధి లభిస్తుంది దానివల్ల వాడు మామూలు జీవులకంటే కంటే విశేషమైన కార్యక్రమాలు ఎన్నో చేయగలుగుతాడు ఇందుకు కార్తవీర్యార్జునాది యోగీశ్వరుల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అలాగే ఒక యోగి తన సంకల్ప బలం చేత తన స్వప్న పురుషులందరినీ ఒకేసారి సమావేశపరచవచ్చు ఇక్కడ ప్రస్తుతం మన కథలో మాత్రం ప్రథమ రుద్రుడి యొక్క సంకల్ప బలం వల్లనే శతరుద్రుల సమావేశం జరిగింది చివరికి ఆ రుద్రుడి సంకల్పం వల్లే ఎవరి లోకాలకు వారు పోవడం కూడా జరిగింది లోకంలో ప్రతీ జీవికి జరిగేది ఇదేనయ్యా ప్రతి జీవి మరణ సమయంలో ఏవేవో సంకల్పాలు చేస్తున్నాడు వాటి బలంతో వాడికి ఏవో లోకాలు కనిపిస్తున్నాయి అవి అన్నీ నా సత్య జాగ్రత్ ప్రపంచాలు అంటున్నాడు వాడు వాడే మళ్ళీ నిద్రా సమయంలో ఏవేవో సంకల్పాలు చేస్తున్నాడు వెనువెంటనే వాడికి ఏవేవో స్వప్నలోకాలు కనిపిస్తున్నాయి ఒక స్వప్నం నుంచి మరో స్వప్నంలోకి ప్రయాణం చేస్తున్నాడు కొన్ని స్వప్నాలకు జాగ్రత్తలు అని పేరు పెడుతున్నాడు ఇదంతా సహజం అనుకుంటున్నాడు ఈ ప్రవాహం మోక్షం దాకా తప్పదు ఈ విషయాన్ని యతీశ్వర కథ ద్వారా నేను వివరించాను శ్రీరాముడు అంటున్నాడు అప్పుడు ఇది విని చాలా ఆశ్చర్యంగా ఉంది గురుదేవ మీరు చెప్పిన యతీశ్వరుడు కల్పిత వ్యక్త లేక నిజమైన వ్యక్త నిజమైన వ్యక్తి అయితే అతనికిప్పుడు మోక్షం వచ్చిందా లేక ఇంకా ఎక్కడైనా జీవుడిగా ఉన్నాడా ఈ ప్రశ్న విని అంటున్నాడు రామా ఈ విషయాన్ని ఈ రాత్రికి సమాధిలో చూసి రేపు చెబుతా ఇప్పటికే మధ్యాహ్న వేళ అయింది అనుష్ఠానాలున్నాయి మనం మళ్ళీ రేపొద్దున్న కలుద్దాం ఇక్కడ కూడా వశిష్ఠమహర్షి రాముడి మననానికి వ్యవధానం కలిగించేందుకోసం ఆ సాయంత్రం సభ పెట్టలేదు మరునాడు పొద్దున్నే సభలో వశిష్ఠుడే మొదలుపెట్టాడు వశిష్ఠుడు అంటున్నాడు రామా రాత్రి చాలాసేపు ధ్యానంలోకి దిగాను చివరికి భారతదేశానికి ఉత్తరంగా జినీ అనే దేశం కనిపించింది గమనిక మనకి ఇది చిని అంటే ఇప్పటి చైనా కావచ్చు నేనివే కథ గురించి చూస్తే దానికి దగ్గరలోనే విహారం అనే చిన్న దేశం కనిపించింది మళ్ళీ గమనిక ఈ విహారం అంటే ఇప్పటి బుఖారా కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అది ఆఫ్ఘనిస్తాన్ సమాపాలలో బుఖారా అనే పట్టణం ఉంది కదా ఈ బుఖారా పదం విహార అనే పదానికి వికృతి అని భాషా భాషాశాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎనివే కథలోకి వస్తే ఈ విహార దేశంలో ఈ యతీశ్వరుడు నాకు కొంచెం ముసలివాడే ఎర్ర వెంట్రుకలతో సమాధి కోసం ప్రయత్నం చేస్తూ కనిపించాడు ఇతడు ఇరవై రోజుల పాటు దీర్ఘ సమాధిలో ఉండదలుచుకున్నాడు అందుకోసం తలుపులు బిగించుకుని గదిలో కూర్చున్నాడు ఎవరూ తనకు ధ్యానభంగం చేయరాదని ఇంట్లో వాళ్లందరికీ ఆజ్ఞలు పెట్టాడు వాళ్ళు అతనిని జాగ్రత్తగా రక్షిస్తున్నారు పూర్వకల్పంలో ఇతను ఇలా వెయ్యి సంవత్సరాలు దీర్ఘ సమాధిని ఆచరించాడు ఇప్పుడు మళ్లీ ఇరవై రోజులు సమాధిలో ఉన్నాడు ఇలాంటివాడు ఇంకా ఎక్కడన్నా ఉన్నాడేమోనని వెతకడం మొదలుపెట్టాను ఒక బ్రహ్మాండము దాటి మరో బ్రహ్మాండం దాటి వెతుకుతూ ఉన్నాను ఒకచోట మళ్ళీ ఇలాంటి కనిపించాడు అప్పటికీ తెల్లవారుఝాము అయిపోయింది దాంతో నా అన్వేషణ చాలించి వెనక్కు వచ్చేశాను ఈ కోటి బ్రహ్మాండాలలో ఇలాంటి యతీశ్వరులు ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవరు చెప్పగలరు రామా ఆ యతీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగవు పూర్వకల్పంతో కలుపుకుంటే ఇప్పటికి ఈ రకం యతీశ్వరుడు ముగ్గురు కనిపించారు నాకు వీళ్ళు పూర్తిగా ఒకట పూర్తిగా వేర అది తేల్చి చెప్పడం కష్టమే పోలికలు ఎక్కువగా ఉండబట్టి వారే వీరు అని అనవలసి వస్తోంది ఆ యతీశ్వరుడే కాదు ఈ సభలో ఉండే నారదుడు వ్యాసుడు సుఖుడు పులస్థ్యుడు పులహుడు అగస్త్యుడు భృగువు అంగీరసుడు మొదలైన వారంతా ఇప్పుడు అనేక కల్పాలలో ఇంచుమించు ఇదే రూపాలతో ఇదే గుణాలతో జీవిస్తున్నారు దీనిని బట్టి ఏమి తేలుతోందంటే ఈ ప్రపంచం అంత ప్రతిభాసమాత్రమని అంటే భ్రాంతి మాత్రమని మరోసారి నిరూపణ అవుతోంది వశిష్ఠుడు ఇలా మాట్లాడుతున్న సమయంలో దశరథుడు కూడా ఆ సభలోనే ఉన్నాడు ఆయన అంటున్నాడు దశరథుడు మునింద్ర గురుదేవ మీరు అనుమతి ఇస్తే నేను నా మనుష్యులను ఆ విహార దేశానికి పంపుతాను వాళ్ళు అతనిని ఇక్కడికి తీసుకొస్తారు దశరథుడన్న ఈ మాట విని వశిష్ఠుడు అంటున్నాడు రాజా లాభం లేదు ఇప్పటికే అతని శరీరంలోని అన్నరసభాగం ఎండిపోయింది ఇంకా ఎక్కువసేపు అతడు బ్రతకడు పైజన్మలో అతను బ్రహ్మదేవుడికి వాహనహంసగా మారి జీవన్ముక్తుడు కాబోతున్నాడు కనుక నీ ప్రయత్నం ఫలించదు ఇంతకు ఈ కథ అంతా నేను ఎందుకు చెప్పానంటే జీవులు ఒక భ్రాంతిలోంచి మరో భ్రాంతిలోకి ప్రయాణిస్తూ ఉంటారని నిరూపించడానికి చెప్పాను ఒకే యతీశ్వరుడు శతరుద్రులు కావడం చెప్పాను ఆ యతీశ్వరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని రాముడు అడిగాడు ఆ ప్రశ్నకు యోగదృష్టి ఆధారంగా పరిశోధించి అదే యతీశ్వరుడు ఒకే కాలంలో అనేక బ్రహ్మాండాలలో అనేక రూపాలలో జీవించవచ్చని నిరూపించాను పూర్వం చెప్పిన భార్గవోపాఖ్యానాదులలో జన్మపరంపరల మాట వచ్చినా ఒకే జీవి ఒకే కాలంలో బహులోకాలలో బహురూపాలలో ఉండడం రాలేదు ఇక్కడ అది కూడా వచ్చింది ఈ రూపాలలో ఏకత్వాన్ని నిశ్చయించలేం భిన్నత్వాన్ననీ నిశ్చయించలేం ఎందుకంటే ఈ రూపాలన్నీ ప్రతిభాసమాత్ర ప్రతిభాసం అంటే లేనిది ఉన్నట్లు కనిపించడం కనుకనే ఇన్ని చిత్రాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కనుక రామ లాంటి కల్పనలకు భేదబుద్ధులకు మూలమైన చిత్తాస్పందాన్ని నువ్వు పరిత్యేజించు స్పందాస్పందౌ కల్పనా కల్పనా వా చినామాబ్ధినాం సర్వాకారానివృతి శాంతిసత్ పూర్ణాపూర్ణే హ్యేకమేవా స్థితే నిర్వాణ ప్రకరణం పూర్వార్థం అరవై ఏడవ సర్గ ముప్పై ఆరవ శ్లోకం అంటే చివరి శ్లోకం రామ నువ్వు ఆనంద సముద్ర స్వరూపంగా ఉండిపో అలా ఉండి స్పంద అస్పందాలు కల్పనా అకల్పనలు సంకల్ప వికల్పాలు అనే చిత్త విభ్రాంతులన్నీ అఖండానందరస స్వరూపాలు మాత్రమేనని ఆ పరమప్రశాంతి ఒకటే ఈ రూపాలన్నిటిలోనూ ఉన్నదని గ్రహించు అలాగే పూర్ణ అపూర్ణ దశలనేవి రెండూ కూడా నీ రూపాంతరాలే అని గ్రహించు దానికోసం సుషుప్ మౌనాన్ని అభ్యసించు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవాతీశ్వర ఉపాఖ్యానంలో ఇంకా కొన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి అవి తరువాత అడుగుతాను ఇప్పుడు మీరు సుషుప్త మౌనం అన్నారే ఆ మాట కొత్తగా ఉంది నేను వాంగ్ మౌనం గురించి విన్నాను ఇంద్రియ మౌనం గురించి విన్నాను కాష్ట మౌనం గురించి విన్నాను ఈ సుషుప్త మౌనం అనే మాట ఇంతవరకు వినలేదు కనుక ముందు అదేమిటో వివరించండి అంటే వశిష్ఠుడంటున్నాడు రామ మౌనులు రెండు రకాలు ఒకటి కాష్టమౌని రెండు జీవన్ముక్త మౌని తృచ్ఛంద్రాయణాది వ్రతాల ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకునే నిగ్రహించుకునేవాడు కాష్ఠమౌని ఇతనికి ఆత్మవిచారణ ప్రసక్తి ఎక్కువగా ఉండదు ఆత్మతత్వవేత్తయ లోపల బ్రహ్మానంద బయటకి మామూలు మనిషిలాగా కనిపించేవాడు జీవన్ముక్త మౌని వీళ్ళిద్దరిలోనూ ృఢమైన చిత్త నిశ్చయం ఒకటి ఉంటుంది అలాంటి దృఢ చిత్తశ్చయం పేరు మౌనం ఈ మౌనం నాలుగు రకాలు చతుష్ప్రకారమాహుస్తం మౌనం మౌనవిదో జనా వాంగ్మౌనమక్షమౌనం చాష్టం సౌష్ప్తమే చ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం అరవై ఎనిమిదవ సరిగ్గా ఏడవ శ్లోకం ఒకటి వాంగ్ మౌనం అంటే కేవలం వాక్కులను నిరోధించడం రెండు ఇంద్రియ మౌనం ఆర్ అక్షమౌనం అంటారు ఇంద్రియాలను నిగ్రహించడం మూడు కామౌనం శరీరంతో చేసే పనులను పరిత్యేజించడం ఈ మూడు కాష్ఠమునికి సంబంధించినవి ముని అన్న మౌని అన్న ఒకటే నాలుగవది సుషుప్త మౌనం ఆత్మతత్వానుభవం కలిగినప్పుడు మనస్సులో ఉండే స్థిర నిశ్చయం ఇదే దీనినే తురీయ మౌనమని చతుర్థ మౌనమని అంటారు దీనిని జీవన్ముక్తులు మాత్రమే సాధించగలరు ఈ నాలుగు మౌనాలే అయినా మొదటి మూడిటి దగ్గర ఉన్న మనోనిశ్చయంలో కొంత అజ్ఞాన మాలిన్యం ఉంది కనుక అవి బంధప్రదాలే కాని మోక్షప్రదాలు కావు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు అయితే కాష్టతాపసుడికి సమాధి ఉండదా వశిష్ఠుడు సమాధానం ఉంటుంది కాని వాడు బలాత్కారంగా మనోనిగ్రహం చేసుకుంటాడు వాడి సమాధికి తత్వానుసంధానం ఆధారం కాదు సమాధి నుండి బయటికి వచ్చేటప్పుడు ఈ మూడు రకాల మౌనాలలో కూడా చిత్తచలనం ఉండి తీరుతుంది శ్రీరాముడు అడిగాడు ఈ మాట విని నాల్గవ మౌనంలో ఉండే జీవన్ముక్తముని సమాధిలోంచి బయటికి రాడా అంటే వశిష్ఠుడు సమాధానం అతని దగ్గర చిత్తం బాధితం అయిపోయింది అంటే కారణంతో సహా నశించిపోయింది కనుక ఇతను సమాధిలోంచి బయటికి రావడం అనేది ఒక కాని నిజమైన వ్యుత్థానం కాదు అంటే శ్రీరాముడు అంటున్నాడు మీరు చెప్పిన వరస బట్టి చూస్తే మనోమౌనం అనే పేరుతో ఐదవ రకం మౌనం కూడా ఉండాలి కదా ఆ పేరు ఎందుకు పెట్టలేదు అంటే వశిష్ఠుడు అన్నాడు కాష్టమునికి పరిపూర్ణమైన మనోమౌనం సుషుప్తి దిశలోనూ మోర్ఛ దిశలోనూ మరణ దశలోనూ మాత్రమే సాధ్యం ఈ దశలు సాధనకు పనికొచ్చేవి కావు ఇక జీవన్ముక్తుడిలో మనస్సే బాధింపబడిపోయింది కనుక మనోనిగ్రహానికి ప్రసక్తి లేదు ఎవరికీ ఉపయోగపడదు కనుక మనోనిగ్రహానికి ప్రసక్తి లేదు ఎవరికీ ఉపయోగపడదు కనుక పెద్దలు ఈ ఐదవ విభాగం చేయలేదు నీలాంటి జ్ఞానాశక్తులకు సౌక్షుప్తమౌనమే ముఖ్యం వెనుక చెప్పిన సప్తజ్ఞాన భూమికలలో ఐదు ఆరు ఏడు భూమికలు మూడూ కూడా సౌక్షుప్త మౌనం వస్తాయి కనుక ఓ రామ నువ్వు మాండూక్యోపనిషత్తులో చెప్పినట్లుగా ఓంకారానుసంధానం చేస్తూ దానిలోని పాదాలతో విరాళాది పాదమాత్రలను ప్రవిలాపన చేసుకుంటూ చిరేకనిష్ఠుడువై ఉండిపో ఇది విని శ్రీరాముడన్నాడు బాగుంది గురుదేవ ఇక యతీశ్వర కథలోని ప్రశ్న వేస్తాను ఆ కథలో మీరు జీవటాదులంతా కలిసి మంది రుద్రులు అన్నారు కదా వారు నిజంగా రుద్రుల రుద్రని పరిచారకులైన రుద్ర పార్షదుల అంటే వశిష్ఠుడు అంటున్నాడు రుద్రగణాలకి ప్రధాన రుద్రుడికి భోగంలో కానీ ఐశ్వర్యంలో కానీ తేడా లేదు వాళ్ళంతా రుద్రాంశ సంభూతులే ఆ దృష్టితోనే జీవటాదుల వంద మందిని శతరుద్రులు అన్నాను ఇప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు ప్రధాన రుద్రుడు ప్రభువు మిగిలినవారు సేవకులు వాళ్ళు ఒకటే ఎలా అవుతారు పైగా మీరు చెప్పిన కథలో నూరవ వాడు ముఖ్య రుద్రుడు మిగిలిన వాళ్ళు తొంభై తొమ్మిది మందే వీళ్లను శతరుద్రులని ఎలా అన్నారు అంటే వశిష్ఠుడన్నాడు ఆ నూరువవాడు కూడా ఆ లోకంలోని అసలు ప్రధాన రుద్రుడికి పరిచారక గణంలోని వడే అందుకే వాళ్ళందరినీ కలిపి శతరుద్రులు అన్నాను అప్పుడు శ్రీరాముడు అడిగాడు దీనికోసమే అడుగుతున్నాను వాళ్ళు వంద మంది ఒకే స్థాయి వాళ్ళు కానీ మీరు చెప్పిన కథలో నూరవవాడైన హంసరుద్రుడు మిగిలిన వాళ్ళ చిత్తానికి చైతన్యం ఇచ్చాడు ప్రపంచంలో ఎవడైనా ఒకడు మరొకటి చిత్తానికి చైతన్యం ఇవ్వగలడా ఇవ్వగలడు అనేటట్లయితే ఆ వంద మందిలో ప్రతివాడు అలా చేయగలిగి ఉండేవాడు మీ కథలో నూరవ రుద్రుడు మాత్రమే ఈ పని చేయగలిగాడు ఎందుకు అంటే వశిష్ఠుడు అన్నాడు అజ్ఞానులకు అలాంటి శక్తి ఉండదు జీవన్ముక్తులకు అలాంటి శక్తి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు సత్య సంకల్పులు సర్వజ్ఞులు అందువల్ల జీవన్ముక్తుడైన నూరవ రుద్రుడు మాత్రమే ఆ పని చేయగలిగాడు అంటే శ్రీరాముడు అడిగాడు రుద్రుడు నిజంగా జీవన్ముక్తుడైతే బిత్సగాడై శ్మశానాలలో తిరగాల్సిన పనేముంది అంటే వశిష్ఠుడు ఉన్నాడు రుద్రుడే కాదయ్యా హరిహరాదులందరిది ఒకటే పరిస్థితి వాళ్ళు విధి నిషేధాలకు కింకరుడు కారు శాస్త్రసిద్ధమైన మంగళకృత్యాలనే చెయ్యాలనే నియమం వాళ్లకు లేదు సుఖాలను ఇచ్చే పనులను మాత్రమే చెయ్యాలనే నియమం కూడా లేదు ఎందుకంటే వీళ్ల దృష్టిలో ప్రపంచం అంత సుఖ స్వరూపమే కనుక వీళ్ళు ఏ పని చేసినా వీళ్లకు సుఖమే లభిస్తుంది కనుకనే వీళ్లకు ఇష్ట అనిష్టాలు వాసనాశేషాలు ఉండవు యథాప్రాప్తంగా పనులు చేస్తూ ఉంటారు అంటే శ్రీరాముడు అడిగాడు అయితే రుద్రుడు శ్మశానవాసమే ఎందుకు చెయ్యాలి విష్ణువు క్షీరాబ్ధివాసమే ఎందుకు చెయ్యాలి అంటే వశిష్ఠుడన్నాడు అది హిరణ్య గర్భుడి అధమ సంకల్పాన్ని బట్టి ఏర్పడని యతి వీళ్లకు దానిమీద రాగద్వేషాలు లేవు ఇక మామూలు మనుషులంటావా అంటావా వాళ్ళు ప్రపంచంలో భేదాలు చూస్తారు అందుకే బలవంతుడు బలహీనుణ్ణి మింగాలనుకోవడం వాళ్ళ సహజ స్వభావం అందుకే వాళ్లకు శాస్త్ర నియమాలు అవసరం అవి లేకపోతే పూర్తిగా దుఃఖ పరంపరనే పొందేస్తారు అంటే శ్రీరాముడు అడిగాడు సర్వత్రా సుఖాన్ని చూసే స్థితి ఎలా లభిస్తుంది వశిష్ఠుడు సమాధానం ఇందాక నువ్వు ఐదవ మౌనం అంటూ ఒక ప్రస్తావం చేసావు అది మరణ దశలో కాని సాధ్యం కాదని నేను అన్నాను మామూలు అగ్నిజీవికి మరణ సమయంలో కూడా మనోమౌనం సంభవించదు అప్పుడు కూడా వాడికి మనోవాసనలు ఉంటాయి కనుక నీ పంచమౌనం విదేహముక్తుడికి మాత్రమే సాధ్యం అది లభించాలంటే ముందు జీవన్ముక్తి లభించాలి దానికి రెండు ఉపాయాలు ఒకటి సాంఖ్యం రెండు యోగం नित्यमेकसमाधिना, सम्य ज्ञावोधेनावबुद्धा ते स्मृतासाख्ययोगि निर्वाण प्रकरण पूर्वाधवसर्ग पद्धन श्लोक ज्ञान मगम्लो लिन्नमेकांडी सी संख्या अटर దీని ద్వారా ఎవడు ఆత్మతత్వాన్ని అందుకుంటాడు వాడు సాంఖ్యయోగి ప్రాణాద్యనిల సంశాంతుక్తి పదమాగతానామయమనాద్యంతం తే స్మృతయోగయోగిన నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం అరవై తొమ్మిదవ పంతొమ్మిదవ శ్లోకం ప్రాణాపానాది వాయునిరోధ రూపమైన యోగ విధానంతో ఎవరైతే శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారో వారు యోగయోగులు దేని ద్వారా పొందుతున్నారు అనేది ముఖ్యం కాదు దేన్ని పొందుతున్నారు అనేది ముఖ్యం అదే ఆత్మతత్వాన్ని కొందరుగం ద్వారా పొందుతారు మరికొందరుగారా పొందుతారు ఏకం సాంఖ్యం చోగం చాంఖ్యై ప్రాప్యతే స్థానం పరం యోగైస్త నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం అరవై తొమ్మిదవ సర్గ ఇరవై ఒకటవ శ్లోకం సాంఖ్యం యోగం రెండు ఒకటే అని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే అసలైన జ్ఞాని ఎందుకంటే సాంఖ్యం ద్వారా ఏ పరమ పదం లభిస్తుందో యోగం ద్వారా కూడా అదే లభిస్తుంది ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఈ విషయాలు భగవద్గీతలో మూడవ అధ్యాయంలో చెప్పిన విషయాలకు దగ్గరగా ఉన్నాయి ఏమిటివి లోకేస్ అని అక్కడ శ్రీభగవానుడు అన్నాడు ఓ దోషాలు లేనివాడ ఈ లోకంలో రెండు విధాలైన నిష్ట ఉన్నదని నేను వెనక చెప్పాను జ్ఞానయోగం చేత సాంఖ్యులు అనుసరించవలసినది మొదటిది కర్మయోగం చేత యోగులు అనుసరించవలసినది రెండవది అలాగే ఆరవ అధ్యాయంలో భగవద్గీతలో వచ్చిన శ్లోకం పాండవ దేనిని సన్యాసం అంటారో అదే కర్మయోగం అని తెలుసుకో సంకల్పాన్ని విడువని వాడు ఎవ్వడూ యోగి కాజాలడు అని కూడా శ్రీభగవానుడు అన్నాడు ఇలా అనేసరికి సాంఖ్యము యోగము రెండూ కూడా మోక్షసిద్ధికి సహకరించేవి కనుక అది కొంత ఇది కొంత కలిపి ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వస్తూ ఉంటుంది యోగ సాంఖ్య సముచ్చయవాదమని జ్ఞానకర్మ సముచ్చయవాదమని అంటూ ఉంటారు ఈ రెండూ ఇలా కలిపి వాడుకోవడం సాధ్యం కాదని అవి రెండు ఒకదానితో ఒకటి కలిసే స్వభావం కలవి కావని ఒకదాని తర్వాత ఒకటి ఆచరించుకోవలసిందే అని భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు నిరూపించారు ఆ విషయాన్ని ఇక్కడ వ్యాఖ్యాత మళ్ళీ చెప్పాడు వాద విశేషాలు కావాలనుకునే వారికి భగవద్గీత శంకర భాష్యం చూపించినట్లయితే విషయం బాగా స్పష్టమ అవుతుంది ఇక మళ్ళీ వశిష్ఠ బోధలోకి ప్రవేశిద్దాం వశిష్ఠుడు అంటున్నాడు కనుక రామ ఎవడైతే సాంఖ్యం ద్వారా కానీ యోగం ద్వారా కానీ మనోలయాన్ని సాధించుకుంటాడో వాడికి ఈ మనోజన్యమైన సంసారం అంటనే అంటదు వాడికి బంధమోక్షాల ప్రసక్తే లేదు అనుక సమస్త శాస్త్రాలకి సారభూతమైన మోక్షాన్ని సంగ్రహంగా చెప్పాలంటే ఇలా ఉంటుంది ఏకతత్వఘనాభ్యాస ప్రాణాం విలయస్త మనోవినిగ్రహ్చేద్రహ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం అరవై తొమ్మిదవ సర్గ ఇరవై ఏడవ శ్లోకం ఒకటి ఏకతత్వగణాభ్యాసం అంటే అద్వితీయమైన పరతత్వాన్ని తదేకంగా అనుసంధానం చేసుకోవడం రెండు ప్రాణలయం మూడు మనస్సును నిగ్రహించుకోవడం ఇవే సంగ్రహంగా మోక్షశబ్దార్థం ఇది విని శ్రీరాముడు అన్నాడు గురుదేవ ప్రాణాల లయమే మోక్షమయ్యేటట్టయితే మరణించిన ప్రతి ముక్తుడే కావాలి కదా అంటే వశిష్ఠుడన్నాడు నేను చెప్పింది నీకు సరిగా అర్థం కాలేదు ఆ మూడు వేరే వేరే ఉపాయాలని నా ఉద్దేశ్యం కాదు అవి మూడు మెట్లు ఏకతత్వఘనాభ్యాసం వల్ల ప్రాణాల చలనం ఆగి అవి మనస్సులో లయిస్తాయి ఆ తరువాత మనస్సు లయిస్తుంది అంటే మొదటి రెండు మెట్లు మూడవ మెట్టైన మనోనాశం ద్వారానే మోక్షానికి హేతువు అవుతున్నాయి వీటిలో ప్రాణలయం అంటే ఏమిటి నువ్వు అనుకున్నట్లుగా ప్రాణాలు స్థూలదేహాన్ని విడిచిపెట్టినంత మాత్రాన అవి నాశనం అయిపోయినట్లు కాదు అవి ఈ స్థూల శరీరం నుంచి లేచిపోయేటప్పుడు వట్టిగా పోవు పంచభూతాల తన్మాత్రలను కలుపుకొని విడతై ఆ తన్మాత్రల సహాయంతో బాహ్యాకాశంలో తాత్కాలిక వ్యవహార యోగమైన తాత్కాలిక దేహాన్ని కల్పించుకుంటాయి దానికి వాసనా కర్మలు సహాయం చేస్తాయి ఈ విషయాన్ని ఈ క్రింది శృతి విషదపరుస్తోంది ీ పేయసో మాత్రముపాదాయ అన్యన్నవతరం కళ్యాణతరం రూపేమేవాయ ఇదం శరీరం నిహత్యవిద్యాంగమయ అన్యన్నవతరం రూపే పిత్ర్యం వా దం వాత్యం వా బ్రాహ్మం వా అం భూతనా అంటే స్వర్ణకారుడు చిన్న బంగారు ముక్కను తీసుకొని కొత్త ఆభరణాలను ఎలా తయారు చేస్తాడో అలాగే ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని కనిపించకుండా చేసి మరో కొత్త అందమైన రూపాన్ని పొందుతుంది పితృలోక రూపము గంధర్వలోక రూపము దేవలోక రూపము ప్రజాపతిలోక రూపము బ్రహ్మ లోక రూపమో ఇంకా మరేదైనా జీవుల రూపమో ఏదో ఒక ఒకదానిని పొందుతుంది అని అర్థం ఈ శరీరంలోని ప్రాణాలతో పాటు పైకి వెళ్ళిన పంచతన్మాత్రలకు ఈ జీవితాలూకు వాసనలతో గట్టి సంపర్కం ఉంటుంది కనుక ఆ ప్రాణాలు ఇతర ప్రాణాలతో ఏకీభావాన్ని పొందవు కానీ ఆ జాతి వాసనలలే గల ఇతర మనస్సులు ప్రాణాలు ఎక్కడ ఉంటాయో వాటిని మాత్రమే కలుసుకుంటాయి అలాంటి లోకాన్ని మాత్రమే చేరతాయి ఇంతకు ఈ ప్రక్రియ వల్ల మనకు తేలింది ఏమిటంటే మరణంలో మనోనాశము లేదు ప్రాణనాశము లేదు ఈ రెండిటికీ నాశం ఎప్పుడు లభిస్తుందంటే జ్ఞానం వల్ల వాసనాక్షయం కలిగినప్పుడు మాత్రమే అనుక నువ్వు అనుకున్నట్లుగా మరణంతో మోక్షం రాదు నేను చెప్పినట్లుగా ఏకతత్వఘనాభ్యాసం చేస్తే అంటే శ్రవణ మననాదుల ద్వారా ఆత్మతత్వానుసంధానం గట్టిగా చేస్తే ప్రాణవృత్తి నిరోధం ఏర్పడుతుంది విశినకర్ర కదలడం ఆగిపోతే గాలి ఆగిపోయినట్లుగా ప్రాణస్పంద నిరోధం జరిగితే నిరోధం కూడా జరుగుతుంది దానివల్ల జ్ఞానాజ్ఞానాలు రెండూ తొలగిపోతాయి ఇక్కడ జ్ఞానం అంటే బ్రహ్మాకార మనోవృత్తి అజ్ఞానం అంటే అవిద్యాకార మనోవృత్తి ఆ రెండూ తొలగిపోతే ఏ చిన్మాత్రం మిగిలి ఉంటుందో దానిలో నువ్వు స్థిరపడిపో అదే ముక్తస్థుతి ఈ ప్రక్రియలో ముక్తి సులభంగా లభిస్తుందనడానికి నిదర్శనంగా బేతాళ ప్రశ్నోపాఖ్యానం అనే చిన్న కథ ఉంది అది చెబుతా విను ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది మనకి ఉత్పత్తి ప్రకరణంలో కర్కటి ఉపాఖ్యానం ఆర్ సూచికోపాఖ్యానం అందులో యక్ష యక్షప్రశ్నలు అనే ఘట్టం ఉంది దానిలో కర్కటి రాక్షసి బ్రహ్మజ్ఞాన సంపన్నురాలైన తరువాత ఉదర పోషణ కోసం ఆత్మజ్ఞానం లేని వాళ్లను చంపుకు తినాలని భావించి దగ్గరలో ఉన్న కిరాత రాజ్యంలోకి ప్రవేశిస్తుంది అక్కడ రాజుని మంత్రిని చూసి ఆధ్యాత్మిక విద్యకు సంబంధించి డెబ్భై రెండు ప్రశ్నలు వేస్తుంది అక్కడ ఈ ఘట్టాన్ని వశిష్ఠమహర్షి బాగా పట్టుగా నడిపాడు ఇక్కడ మళ్ళీ అదే ఘట్టాన్ని బెతాళుడు అనే పేరుతో పునరుక్తి చేయబోతున్నాడు చెప్పిందే చెబుతున్నాడు కనుక చాలా అశ్రద్ధగా వదులు వదులుగా చెబుతున్నాడు దానిని సూచిస్తూ ముందే ప్రసంగా నిర్వాణ ప్రకరణం పూర్వార్థం డెబ్భయవ సరిగా మూడవ శ్లోకం ఏదో మాటల వరసలో గుర్తొచ్చి చెబుతున్నా అనేసాడు పూర్వం చెప్పిన విషయమే అయినా మనశ్శమనం వల్ల ముక్తి లభిస్తుందని అలాంటి వారికి కర్మబంధాలు అంటవని చెప్పడం కోసం వశిష్ట మహర్షి రెండు ఉదాహరణలు తీసుకోదలుచుకొని ముందుగా బేతాళ ఉదాహరణ తీసుకున్నాడు దీని తరువాత భగీరథుడి ఉదాహరణ తీసుకోబోతున్నాడు మనం కూడా ఈ ఘట్టాన్ని సంగ్రహంగానే చెప్పుకుందాం ఇప్పుడు భేతాళ ప్రశ్న ఉపాఖ్యానంలోకి ప్రవేశిస్తే పూర్వం వింధ్యాటవిలో ఒక భయంకర భేతాళుడు ఉండేవాడు భేతాళుడన్నా వేతాళుడన్నా ఒకడే అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడై ఎక్కువగా సమాధిలో ఉంటూ దగ్గరలో గల రాజ్యంలో ఉండే పాపాత్ముల్ని మింగి ఆకలి తీర్చుకుంటూ ఉండేవుడు కొంతకాలానికి ఆ సమీప రాజ్యంలో చెడ్డవారే లేకుండా పోయారు అందువల్ల ఈ వేతాళుడు పక్క రాజ్యంలోకి ప్రవేశించాడు ఒకరోజు అర్ధరాత్రి పూట ఎక్కడైనా దుష్టులు దొరుకుతారేమో మింగుదామని వేతాళుడు వెతకడం మొదలుపెట్టాడు ఆ సమయానికి ఆ ఊరి రాజుగారే మారువేషంలో నగర సంచారం చేస్తూ ఈ బేతాళుడి కంట పడ్డాడు బేతాళుడు రాజుని గుర్తుపట్టాడు దగ్గరకెళ్ళి రకరకాలుగా బెదిరించి ఓ రాజా దుష్టులను మింగడమే నా వ్రతం నేను ఆరు ప్రశ్నలను వేస్తాను వాటికి నువ్వు సరైన సమాధానాలు చెప్పకపోతే నువ్వు దుష్టుడివి కనుక మింగేస్తావు ముందు నా ప్రశ్నలను విను అని గడగడ ఆరు ప్రశ్నలు వేసేశాడు అవి విని ఆ రాజు చిరునవ్వునవి వాటన్నింటికి వరుసగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు ఈ భేతాళ ప్రశ్నలే రకరకాల కల్పనలతో కూడి ఉంటే ఆ రాజుగారు అంతకన్నా పెద్ద కల్పనలను చేసి తన సమాధానాలను రసవత్తరంగా తయారు చేశాడు ఇక ఆ ప్రశ్నలను సమాధానాలను వరుసగా చెప్పుకుందాం బేతాళుడు అడుగుతున్నాడు కష సూర్య రస్మేనా బ్రహ్మాండా నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం డెబ్భయవ సర్గ పదమూడవ శ్లోకం ఈ బ్రహ్మాండాలన్నీ ఏ సూర్యుడిలోని కిరణ రేణువులు దానికి రాజు ఇచ్చిన సమాధానం బేతాళ మనమంతా నివసిస్తున్న ఈ బ్రహ్మాండం అంత పెద్ద పండు అనుకో దీని చుట్టూత ఒకదానికంటే ఒకటి పది రెట్లుగా పంచభూతాల ఆవరణలు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఆ పండు మీద తొక్కు అనుకో అలాంటి పళ్ళు వేయి ఉన్న కొమ్మ ఒకటి ఉంది అలాంటి కొమ్మలు వేయి గల చెట్టు ఒకటి ఉంది అలాంటి చెట్లు వేయిగల అడవి ఒకటి ఉంది అలాంటి అలవులు వేయిగల కొండ ఒకటి ఉంది అలాంటి కొండలు వేయిగల ద్వీపం ఒకటి ఉంది అలాంటి ద్వీపాలు వేయిగల మహీపీఠ అంటే భూమండలం ఒకటి ఉంది అలాంటి పీఠాలు వేయిగల భువనం ఒకటి ఉంది అలాంటి భువనాలు వేయిగల అండం ఒకటి ఉంది అలాంటి అండాలు వేయి గల సాగరం ఒకటి ఉంది అలాంటి సాగరాలు ఒక లక్ష గల మహార్ణవం ఒకటి ఉంది అలాంటి మహార్నవాలు వేయగలిపితే ఒక ఆయన పొట్టలోని నీళ్లు అవుతాయి ఆయన పేరే మహావిష్ణువు అలాంటి విష్ణువులను ఒక లక్ష మందిని మాలగా కట్టి మెడలో వేసుకుని కూర్చున్నాడు మరో పెద్దాయన ఆయనే రుద్రుడు అలాంటి రుద్రులు వేల వేల మంది మరో పెద్దాయన ఆయన ఒంట్లో రోమరూపాల్లాగా ప్రకాశిస్తున్నారు ఆయనే ఆదిత్యుడు ఆదిలో ఉన్నవాడు ఆదిత్యుడు అంటే సూర్యుడు ఇతడే చిత్సూర్యుడు ఇనే నేను చేసిన ఈ మహాకల్పనలోని బ్రహ్మాండాలను ప్రకాశింప చేస్తున్నవాడు ఈయనే సగుణ బ్రహ్మ ఈయనకు ఇంతకంటే మూలమైన పారమార్థిక స్వరూపం మరొకటి ఉంది సగుణ బ్రహ్మలో కనిపించే కర్తృత్వ భోక్తృత్వ వికారాలు ఆ పరమార్ధబ్రహ్మకు ఏమాత్రం అంటదు నువ్వు చెప్పే సూర్యుడు ఈ సగుణ బ్రహ్మే ఇది విని భేతాళుడు రెండో ప్రశ్న వేశాడుస్ఫురంతి పవనే మహాగన రేణవహ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం డెబ్భై సర్క పదమూడవ శ్లోకం ఈ మహాకాశ రేణువులన్నీ ఏ గాలిలో తేలి ఆడుతున్నాయి దానికి రాజు సమాధానం బేతాళ గాలి అంటూ స్పంద ప్రసక్తి తీసుకొస్తున్నావు గాలిలో రేణువులంటూ సత్తాప్రసక్తి తీసుకొస్తున్నావు ఈ సత్తా ఎవరిది ఈ స్పందన ఎవరిది కాలానికి ఒక సత్త ఆకాశానికి ఒక సత్త స్పందానికి ఒక సత్త వీటన్నింటినీ కలిపి ఉనికిని కల్పించే మహాసత్త ఏది అది పరమాత్మ సత్త అందామా అలా వాటి మధ్య ఆధార ఆధేయ సంబంధం ఉందే ఒకటి ఆధారం రెండు ఆధారాన్ని పొందేది అనే సంబంధం పేరే ఆధార అధ్యేయ సంబంధం అలా కాదయ్యా పుష్పానికి సువాసనకు భేదం లేదు అయినా సరే భేదం ఉన్నట్లు కల్పించుకొని లోకం అంత పువ్వులో వాసన ఉందని అంటోంది అలాగే పరమాత్మ సత్తలో కాలాది సత్తలు ఉన్నాయి అని చెప్పవచ్చు కదా అంటవేమో అలా అనేటట్లయితే అది మంచి మాటే అది ఈ భేదం అంత భ్రమాత్మకమని నిరూపిస్తోంది లోకంలో కనిపించే కార్యసత్తలన్నీ కారణ సత్తల యొక్క పరంపరలో క్రమక్రమంగా లయించిపోతాయి అరటి బోధెలో మట్టలన్నీ ఒకదానిలో ఒకటి ఒదిగిపోతాయి ఆ మట్టలన్నీ ఒలిచేస్తే మిగిలేవాడు పరమాత్మ ఆయన వీటన్నిటి లోపల దాగి ఉన్నాడు కనుక పరమాణువు అనవచ్చు ఈ మట్టలన్నింటిలోనూ చైతన్య రూపంగా వ్యాపించి ఉన్నాడు కనుక పర్వతమనీ అనవచ్చు నీ మిగిలిన ప్రశ్నలన్నీ ఇలాంటి కల్పనల మీద ఆధారపడి ఉన్నాయి నువ్వు మూడో ప్రశ్నలో ఒక స్వప్నంలోంచి మరో స్వప్నంలోకి ఇలా పోతూ ఉంటే కొన్ని వేల స్వప్నాలు గడిచినా విడవకుండా ఉండే స్వచ్ఛ పదార్థం ఏది అని అడిగవు నాలుగవ ప్రశ్నలో అరటి బోధెలో మట్టలను వలుస్తున్న కొద్దీ చిన్న చిన్న మట్టలు వచ్చినట్లుగా ఈ ప్రపంచంలోని పదార్థాలన్నింటిలోనూ అంతర్వ్యాపిగా ఇమిడిపోయి ఉన్న పదార్థం ఏది అని అడిగవు ఐదవ ప్రశ్నలో చాలా పెద్దది అనుకునే ఈ బ్రహ్మాండ ఆకాశాదులు కూడా ఏ అణువులోని పరమాణువు చెప్పమన్నావు నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం డెబ్భయవ సర్గ పదహారవ శ్లోకం ఆరవ ప్రశ్నలో ఆ పరమాణువే ఒక కొండై ఈ ముల్లోకాలను చిత్రించే శిలాఫలకమైపోయింది అన్నావు ఆ పరమాణువు ఏది అని అడిగవు బెతాళ కల్పనాత్మకములేన ఈ ప్రశ్నలన్నింటికి ఒకే సమాధానం చెప్పేసను పిల్లవాడిలాగా ఉన్నావు నేను చెప్పిన సమాధానాలన్నీ మనస్సులో జాగ్రత్తగా భావన చేసుకుని శాంతంగా ఉండు రాజు చెప్పిన సమాధానాలు వినేసరికి బేతాళుడు తన ఆకలి మాటను మర్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు కనుక రామా నీవు కూడా శాంత స్వభావుడవై పరమాత్మ సమాధిని అలవర్చుకో ఏది ఎప్పుడు ఎలా ప్రాప్తమైతే అలా జీవించు అలా జీవించేవాళ్లకు అసాధ్యం అంటూ ఉండదు భగీరథుడు దేవగంగను సాధించినట్లుగా దేనినైనా సాధిస్తారు ఆ గంగావతరణ చరిత్ర కూడా చెబుతా విను అని వశిష్ఠుడు భగీరథోపాఖ్యానం శ్రీరామచంద్రుడికి చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు జై గురుదత్త